దిస్ఫురదాత్మత సచిత్సుకం పరమహం సగతింతురీయప్నజాగర సుషుప్తమై నిత్య తద్బ్రమ నిష్కళమ ూతసత్తి మూర్తిభేదవిభాగి వ్యోమవత్ వ్యాప్తేహాయ దక్షిణామూర్త శ్రుతిస్మృతిపురా లయ కరుణాయ నమామి భగవత్పాద శంకరకర ఓ భద్రం కర్ణీభి శృణుయామదేవాద్రం పశ్యేమ క్షిత్రిరంగు వాగంస తన వ్యసేమేత్యద <Sweastina> indro <vrudda -shriva> <Sweastina> indro స్వస్తి నంద్రో వృద్ధశ్రవాస్తి నూషా విశ్వేద స్వస్తి నస్తాక్ష్యో అరిష్టమి స్వస్తినో బృస్పతి ఓ శా తిశా తిశా అథ అశ్వయన భగవంతం పరిమేష్టిన పరిసమెత్యోవాచీ భగవన్ బ్రహ్మ విద్యాం వరిష్టాము సదాద్భి సేవ్యమా నిగూాముచిరాత్ परापरं अधीहि विद्वाधी भगवन्ब्रह्म विद्या सदा यया सद् सीव्यनागूा यप्यपोह्य పరాత్పరం పురుషం ఉపైతి విద్వాన్ నాకు బోధించు అంటూ ప్రారంభమయ్యాడు అశ్వరాయ మహర్షి అదీ భగవన్ బ్రహ్మ విద్యా బ్రహ్మవిద్య అధిహి భగవన్ బ్రహ్మ విద్యాం వరిష్టా సర్వాసు విద్యాసు अद्यों श्रेष्ठ ब्रह्म विद्युत बोधंसापुर सव्यम करिठ विद्यों श्रेष्ठमी कल ब्रह्म विद्य श्रेष्ठम आ వరిష్టం అంటే సర్వాసు విద్యాసు శ్రేష్ఠం అన్ని విద్యల కంటే కూడా శ్రేష్టమైనటువంటిది వరిష్టమైనటువంటిది ఎందుకని ఈ ప్రపంచంలో ఏ విద్యను తెలుసుకున్నా పరిమితంగానే ఉంది ఒకటి దేనికి సంబంధించిన జ్ఞానం అదే ఒకదానికి సంబంధించిన జ్ఞానం కలిగితే దానికి సంబంధించిన జ్ఞానం కలుగుతుందే గాని మరొకదానికి సంబంధించిన జ్ఞానం కలిగేందుకు అవకాశం లేదు పైగా తత్సంబంధమైన జ్ఞానం కలిగిన అది కూడా పరిమితంగానే ఉంటుంది ఎందుకనంటే ఏ విషయానికి వెళ్ళినా ఏ బాడీ ఆఫ్ నాలెడ్జ్ మనం వెళ్ళినా ఏ డిసిప్లిన్కి వెళ్ళినా అది పరిమితంగానే తెలుస్తుంది అందువల్ల పరిశోధన నడుస్తూ కనుక ఒక విషయం తెలుసుకోవడంలో ఈ ప్రపంచంలో జ్ఞాతం ఇచ్ఛ తెలుసుకోవాలనేటువంటి కోరిక నాకు ఉండొచ్చు ఎందుకంటే అది నాకు తెలియదు కనుక తెలిసిన తరువాత తెలిసిన వాడిని కావాలి తెలియకముందు తెలియని వాడినిగా ఉండేటప్పుడు తెలిసిన తర్వాత తెలిసిన వాడిని కావాలి కానీ ఈ ప్రపంచంలో ఏ విషయంలో కూడా తెలిసిన వాడిని కాలేకపోతున్నాను అది తమాషా మనం ఏ బ్రాంచ్లోకి వెళ్ళి చూసినా అంటే ఒకటి తెలియదు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఒకటి తెలుస్తూ ఉంటే తెలియని పది బయటపడుతూ ఉంటాయి ప్రతి విషయంలో అంతే అందుకు వల్ల తెలియక ముందు ఏదైనా మనిషికి అహంకారం ఉండొచ్చేమో కానీ తెలిసే కొద్ది అహంకారం పలసబడిపోతా ఉంటారు ఎందుకని ఈ ప్రపంచంలో నాకు తెలియని చాలా ఉన్నాయి ఉదాహరణకు అదేమిటండి అన్నామనుకోండి చెట్టు అని చెబుతాడు ఆహా చెట్టు అండి అవును ఏమి చెట్టు అది మామిడి చెట్టు ఆ ఆకులు ఏ రంగుతో ఉన్నాయండి ఆకుపచ్చగా ఉన్నాయి ఆకులు ఆకుపచ్చగా ఎందుకున్నాయి అన్నాడు అనుకోండి అంతవరకు చెప్పగలం ఇది చెట్టు అది ఏమి చెట్టు వేప చెట్టు లేదా మామిడి చెట్టు ఆకులు ఎట్లాగొన్నాయి గ్రీన్ అంతవరకు చెప్పగలం అయితే ఆ లీఫ్ ఎందుకు గ్రీన్ గా ఉంది అని ప్రశ్న వేశాడు అనుకోండి మళ్ళీ ఒక పెద్ద సబ్జెక్ట్ అది మళ్ళీ బాట నికపోతే గానీ మనకు అర్థమయ్యే అవకాశం లేదు కనుక అక్కడ చిత్ర విచిత్రంగా నిలుస్తాయి మనకు కనుక ఆకు పచ్చగా ఉందని మనం అనుకుంటాము అక్కడ మాస్టర్ బోధించడానికి కనుక ట్రై చేశాడంటే అసలు ఆకులు రంగు లేదు అంటూ స్టార్ట్ అవుతాడు మొదట కాబట్టి అక్కడ ఒకటి ఆయన ఒక పదం ప్రవేశపెడతాడు ఒక క్లోరోఫిల్ ఉంది అంటాడు ఇంకా దాన్ని మనం అర్థం చేసుకుంటూ పోతాం ఎందుకు ఇది ఆకు పచ్చగా మారింది అనేటువంటి విషయం కనుక ఆకు పచ్చగా ఉంది అనేది నాకు తెలుసు ఎందుకు పచ్చగా ఉంది అనుకున్నప్పుడు దాంట్లోకి పోతే క్లోరోఫిల్ అని ఎంట ప్రతిదీ ఇంతే ఇప్పుడు ఆరోగ్యం బాలేదు జ్వరం వచ్చింది అంటాం ఇది జ్వరం వచ్చిందని నాకు తెలుసు ఏ జ్వరమో నాకు తెలియదు తీరా డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి ఆయన కొన్ని రోజులు మంది ఇచ్చిన తర్వాత ఆయనకి డౌట్ వచ్చింది అనుకోండి అప్పుడు బ్లడ్ టెస్ట్ అంటాడు ఎందుకంటే ఆయన కూడా తెలియడం లేదు ఇది టైఫాయిడా మలేరియానా ఫ్లూనా ఏదో డిసైడ్ చేయాలంటే మళ్ళీ బ్లడ్ టెస్ట్ అంటే బ్లడ్ టెస్ట్లో కూడా తెలియలేదు అనుకోండి మళ్ళీ స్కానింగ్ అది అంటే అప్పుడు కూడా ఏం కాలేదు అనుకోండి హైదరాబాద్ తీసుకుపోయి హైదరాబాద్ తీసుకుపోయినామనుకోండి జస్ట్లోకి పోండి జస్ట్లోకి పోయినామనుకోండి కాలిఫోనియా అక్కడేదిలేదు అనుకోండి అక్కడి నుంచి అట్లాగే పోవడం ఎందుకనంటే ఒకటి తెలుస్తూ ఉంటే ఇది నాకు తెలిసింది అని అనుకునేటప్పుడే తెలియని విషయాలు పది బయటపడుతూ ఉంటాయి గనక మీరు ఏదైనా చెప్పండి బ్రహ్మ విద్య పక్కన పెట్టే అవసరం లేదు ఏ విద్య సరే ఈ ప్రపంచంలో ఇది పూర్ణంగా ఉంది అని చెప్పడానికి అవకాశం లేదు మనం ఎంతో తెలుసుకుంటూ ఉన్నాం తెలుసుకునే కొద్దీ తెలియని బయటపడుతూ ఉన్నాయి కనుక ఈవెన్ సాహిత్యంలో కూడా సంగీతంలో కూడా నిత్య నూతనమైనటువంటి ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి ఇది కంప్లీట్ ఇన్ ఇట్ సెల్ఫ్ దీనికన్నా మించి ఇంకేమి లేదు ఇది అయిపోయింది ఇక్కడికి రంగంలో అని చెప్పడానికి అవకాశం లేదు అందువల్లనే పరిశోధనలు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి పరిశోధనలు కొనసాగుతూ ఉన్నాయి గనక ఒక అసంతృప్తి కాబట్టి ఇది నాకు పూర్ణంగా తెలీదు ఎందుకని ఇంకా పరిశోధనలే నడుస్తూ ఉన్నాయి తెలిసిన ఇంతవరకు ఎంత పరిశోధన తెలిసిందో అది కూడా నాకు అర్థం కావడం లేదు ప్రతి దాంట్లో ఒక దగ్గరకు వచ్చేటప్పటికి ఈవెన్ ఫిజిక్స్లో కూడా అట్లాగే ఉంటుంది ఇంతకుముందు మనకు తెలియదు అనుకోండి ఓ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఓ మ్యాటర్ అంటూ ఏటో ఒకటి ఇది ఇది ఆలోచన చేస్తాం ఒక రాయి ఎత్తుకుంటాం ఈ రాయి ఏమిటి ఆలోచన చేస్తాం ఇట్ ఈస్ మ్యాటర్ ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవ్వద్ది అంతవరకే నాకు తెలిసింది రాయి ఇది మట్టి అని నాకు తెలుసు కొద్ది అలాగ మనం విశ్లేషిస్తూ ఒక భౌతిక విజ్ఞాన శాస్త్రజ్ఞుడు మనకి చెప్పాడు సైన్స్ మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు అనుకోండి నాయన పార్టికల్స్ ఉన్నాయి నాకు తెలియదు ఐటమ్స్ ఉన్నాయని మనకు తెలియదు కనుక దీన్ని కణాదుడు చూచాడు ఆ రోజుల్లో కూడా అందర మహర్షుల చూడాలి కణాదుడు చూచాడు ప్రత్యేకించి కనుక వైశేషికం వచ్చింది ఇది అణు శాస్త్రం ఇప్పుడు మనకు అది నడుస్తూ ఉంది కాబట్టి దాంట్లో కూడా ఆటమిక్ థీరీలో కూడా మనం ఒక్కొక్కటి తెలుసుకుంటూ పోతున్నాం అనుకోండి ఆ తర్వాత ఓ దీంట్లో ప్రొటాన్స్ ఉన్నాయా ఎలక్ట్రాన్స్ ఉన్నాయా న్యూట్రాన్స్ ఉన్నాయా పోతూ ఉన్నాం చివరికి వచ్చేటప్పటికి ఎనర్జీ ఉంది అన్నాం ఓకే సో మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ అని నిర్ణయానికి వచ్చేసాం నీకు పదార్థంగా కనిపించచ్చేమో గానీ అది ఎనర్జీ ఓకే మళ్లీ స్టార్ట్ అయింది అక్కడి నుంచి ఎనర్జీ కూడా రెండు రకాలుగా ఉంది పొటెన్షియల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీ ఎప్పుడైతే రెండు వ్యక్తం అవుతున్నాయో దాని వెనకేంటి ఎందుకంటే ఈ రెండు వ్యక్తం అవుతున్నాయి కనుక దీనికి ఆధారంగా సబ్స్ట్రాటంగా ఏదో ఉండాలి అనే ఆలోచన అనుకోండి అదేమిటి అక్కడికి సైన్స్ అందువల్ల ఇది కైరిటిక్ ఎనర్జీ అని తెలుసు అది పొటెన్షియల్ ఎనర్జీని తెలుసు అందువల్ల సర్థ రెడ్డింగ్తో సంథింగ్ అన్నోన్ ఈజ్ డూయింగ్ సి దిస్ సెంటెన్స్ సంథింగ్ అన్నోన్ ఈజ్ డూయింగ్ వీ డో నాట్ నో వాట్ దట్ ఈస్ వాట్ అవర్ థియరీ అమౌంట్స్ టు ఇది మన సైన్స్ మాస్టర్ చెప్పింది సరార్థ రెడిక్ట్ అని చెప్పింది కాబట్టి మోడర్న్ ఫిజిసిస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మాట అంటూ ఉన్నాడు అయ్యా ఇంతవరకు తెలుసుకున్నాం ఇది కైనేటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ అర్థం అయిపోయింది ఈ తర్వాత ఏంటి దీనికి ఏదో ఉంది మాకు అర్థం కానిది కనుక దీని వెనుక మాకు అర్థం కానిది ఏదో ఉంది అనేది మాకు అర్థమైంది ఇది ఇంతవరకు మేము తెలుసుకున్నది అయిపోయింది అక్కడ సో అది ఒక వెలితి నింజాత్వం అంటారు దీని శాస్త్రంలో ఏది తృప్త భవిష్యామి నేను తృప్తిగా లేను అది నింజాత్వం నేను పరిచ్ఛున్నంగా ఉన్నాను ఆ పదం నింజాత్వం నింజ లక్షణం అంటే నేను ఇన్కంప్లీట్ గా ఉన్నాను నాకు అన్నీ తెలియడం లేదని కనుక ఏది ఏది తెలుసుకుంటూ ఉండినా ఈ ప్రపంచంలో ఇవి నాకు తెలుస్తూ ఉన్నవి అని అనుకున్నప్పుడే తెలియనివి చాలా ఉన్నాయి అనేది కూడా బయటపడుతూ ఉంది కనుక తెలిసిన వాటితో సంతృప్తి పడాలో తెలియదు తెలియని వాటిని గురించి అసంతృప్తికి గురి కావాలో తెలియదు ఇది జీవితం ఇలా ఏ ఫీల్డ్ లో ప్లీజ్ మొట్ట ప్రారంభ దశలోనే ఒక అహంకారంతో గర్వంతో కనపడతాడు మనిషి వాడికి ఏమీ తెలియనప్పుడు ఏదైనా సరే నాకు సైన్స్ అంతా తెలుసు అంటాడు మన సైన్స్ మాస్టర్ కానీ ఆ ఎడ్డింగ్ టోన్ అందమాట ఒకసారి జేమ్స్ జీన్స్ అనడామాట ఎందుకంటే వాళ్ళు పరాకాష్ఠగా చేరిపోయినటువంటి వాళ్ళకు తెలుసు వాళ్ళకి తెలిసింది ఏదో తెలుసు వాళ్ళకి తెలియంది ఏదో కూడా తెలుసు ఆ తెలియదు మాకు తెలియదు చెప్పే ఇంటలెక్చువల్ హానెస్టీ కూడా ఉంది అర్థం అవుతుంది ఇది విషయం ఇది ప్రధానమైనటువంటి విషయం తెలియని దాన్ని తెలుసు అనడం కన్నా తెలియని దాన్ని తెలియడం అందువల ఒప్పుకోవడం అందువల్ల భర్తహరి చెప్పినప్పుడు చెప్పినట్టు ఏదైనా సరే నాకు ఇది తెలుసు అనుకునేది ఎవరంటే ఇంకా వాడికి తెలివి రాకుండా ఉందని అర్థం కాబట్టి విద్య వినయ సంపన్నే విద్య వచ్చింది అనుకోండి వెంటనే వినయం వస్తుంది హెంబిలిటీ వస్తుంది ఎట్లా దూచేవాడు ఎవరంటే వాడికి నాలెడ్జీ లేనోడు నాలెడ్జ్ వచ్చే పండ్లు ఎక్కువయ్యే చెట్టు వంగిపోతా ఉంటుంది అదే ఎందుకంటే ఫలపూర్ణంగా ఉన్నటువంటి వృక్షం దాని అంతటా తాను వంగుతూ ఉంటది ఇది నమ్రత ఈ నమ్రత ఎందుకు వచ్చిందో తెలుసా తనకు ఏదో తెలియడం వల్ల వచ్చింది తెలియని ముందు ఏమి లేదు తెలిసిన తర్వాత ఓహో తెలియవలసింది ఇంతుందా తెలివి ఒకంత లేనియడ తృప్తుడనేది భర్తహరి అస్సలే తెలివి లేనప్పుడు వాడు సాటిస్ఫై అయిపోయినాడట ఇంకేం చేస్తాం అండి తెలివి యొకింత లేని ఎడతృప్తుడనై కరి భంగి సర్వముం తెలిసి తినటంచు విహరించితి తుల్లి ఇప్పుడు జ్వలమతులైన పండితుల సన్నిధిన్ ఇంచుక బోధ తెలియని వాడనై మెలగి గతమయ్యని తాంత గర్వము కాబట్టి ఏమీ తెలియనప్పుడు మతపు దేనుగులాగా అన్ని నాకే తెలుసు అనుకున్నాడు కరిభంగి సర్వము తెలుసు నటం ఇంకా నాకు తెలియందే లేదు కాబట్టి వాడి నాకు సర్వం తెలుసు అంటాడు ఎందుకో తెలుసు ఆ పదానికి అర్థమే తెలియదు వాడికి సర్వం తెలుసు అనేవాడికి ఈ ప్రపంచంలో సర్వం తెలిసిన వాడు లేడు ఇట్లా పట్టుకోరండి ఎవడైనా ఉంటే నేను తర్వాత చెప్తా అతనికి ఎట్లా తెలియదు సర్వం తెలిసిన వాడు లేని లేడు ఎందుకో తెలుసా ఆ సర్వం తెలుసు అనేవాడికి ఒక్కటి తెలియదు నాకు బాగా తెలుసు ఏమిటో తెలుసు ఆ పదానికి అర్థమే తెలీదు ఇంకా వాడికి సర్వమేం తెలుసు సర్వం అంటే విదితం అవిదితం నీకు తెలిసింది నీకు తెలియంది సర్వం సమస్త ప్రపంచం నీకు తెలిస్తే అప్పుడు సర్వం అటువంటి వాడు ఒకడే ఉండాడు సర్వేశ్వర సర్వజ్ఞ తెలిసినటువంటి వాడు సర్వజ్ఞ ఇంకా రెండో వాడు లేనే లేదు కనుక మనకి ఏదైనా కొద్ది తెలిస్తే ఇది తెలిసింది అనేది మనకు తెలుసు తెలియని చాలా ఉంది అనేది కూడా మనకు తెలుసు కాబట్టి ఏమి తెలియని రోజుల్లో కరిభంగి సర్వము తెలిసింది నటంచు కాబట్టి మరొకటిను లాగా నాకే అంతా తెలుసు అనుకున్నాడు ఊగిపోయాడు వాడి దృష్టిలో పెద్దలు కూడా చాలా చిన్నవాడు ఓకే ఆ తరువాత కొంతమంది పెద్దల దగ్గర కూర్చొని బుధజనుల దగ్గర కూర్చొని యతి పురుషుల దగ్గర కూర్చొని విన్న తర్వాత అప్పుడు అర్థమైందంట ఏమని నాకేమి తెలీదు గతమయ్య అంత గర్వము అంతవరకు ఏ గర్వం ఏ అహంకారం పట్టుకొని ఉండిందో అది సంపూర్ణంగా పోయిందంటాడు భర్తులహరి ఏనుగ లక్ష్మణ్ గవి ట్రాన్స్లేషన్ ఎందుకు చెప్తున్నానంటే భర్తహరి సంస్కృతాల్లో కనుక ఏ విద్య అయినా ఈ విధంగా ఉంది ఒక్క బ్రహ్మ విద్యకు వచ్చేటప్పటికి తృప్తి పడిపోతాడు మనిషి అధీతమాష తృప్తోహం కారణం ఏంటి ఏక విజ్ఞానేనా సర్వమిదం విజ్ఞాతం భవతి ఏ ఒక్కదానికి సంబంధించిన జ్ఞానం కలిగితే సమస్త విషయాలకు సంబంధించిన జ్ఞానం కలుగుతుందో అని అంటే ఇవన్నీ కూడాను ఒకదాని నుండి వచ్చినవే గనక ఒక మట్టి తెలిస్తే కుండలన్నీ ఎట్లాగైతే తెలుస్తూ ఉన్నాయో ఒక బ్రహ్మ జ్ఞానం వల్ల సమస్తం తెలుస్తుంది గనక కాబట్టి వరిష్ఠం ఎంత జాగ్రత్తగా వాటేటంటే ఇవన్నీ నేను చాలా తెలుసుకున్నాను ఎందుకంటే ఋగ్వేదంలో కొన్ని రుక్కులు కూడా ఉన్నాయి అశ్వరాయన మహర్షి కాబట్టి మహర్షి నేను కానీ నాకు కూడా నువ్వు ఎంత తెలిసినా తెలియని ఎంతో ఉంది గనక అదీహి భగవన్ బ్రహ్మ వరిష్ఠాం వరిష్ఠాం బ్రహ్మ విద్యాం నాకు బోధించు సదా సద్భి సేవ్యమానం కాబట్టి ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి విద్య ఉండినా సర్వై నా సేవ్యమానం అందరూ సేవించలేరు దీన్ని వాళ్ళకు పుణ్యం ఉంటే తప్ప కాబట్టి సత్పురుషులు సత్కర్మలు చేసే సద్భాపూరితంగా ఎవరైతే ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉండారో అటువంటి వాళ్లే సేవ్యమానం వాళ్ల చేత సేవించబడేటువంటిది యయా అచిరాత్ య బ్రహ్మ విద్యాయా అచిరాత్ తొందరగా శీఘ్రం క్షిప్రం సమస్తమైనటువంటి అశుద్ధమంతా కూడా నాలో తొలగించబడి పురుషం ఉపైతి విద్వాన్ పరాత్పరం అపర పరా పరాత్పర అది పరాత్ పరం ఇప్పుడు మనకి ఏ ప్రపంచం అయితే కనిపిస్తూ ఉందో ఇదంతా నిత్యం మార్పు చెందుతూ ఉంది కనుక అపరం ఇది అపరం దీనికి ఈ సృష్టికి ముందు దీన్ని తయారు చేయడానికి ఏది ఆధారంగా ఉందో ఎక్కడి నుంచి వచ్చిందో అది పరం ఇది అపరం అది పరం ఈ పరానికి అపరానికి ఆధారంగా ఉండే బ్రహ్మతత్వం ఏదైందో అది పరాత్ పరం ఇప్పుడు మనం చూసినట్టుగా ఈ ప్రపంచం ఉందనుకోండి ఇది అపరం అని అన్నప్పుడు పరమేమిటి అని అంటే అలా వచ్చి ఎనర్జీ దగ్గరకు వచ్చే పరం అన్నాం అనుకోండి ఆ తర్వాత ఏదో తెలియదు ఆ తెలియంది ఏదో అది పరాత్పరం చైతన్యం పరాత్పరం పురుషం అందువల్ల ఏది ఉండినా ఒక కాలం వల్ల ఉంటుంది పురుషం పురుషం అది పురుష ఏ వేదగం సర్వం యశ్చవ్యం అది ఉతామృతత్వ శనైనా తిరోహతి కాబట్టి పురుష సూక్తులను మనం చెప్తూ ఉంటాం పురుష వేదగం సర్వం యశ్చవ్యం కాబట్టి గతంలో ఉన్నదంతా ఎవరో అదే పురుష శబ్దం భవిష్యత్తులో ఉండబోయేదేదో ఎవరో అదే పురుష శబ్దం ఇప్పుడు ఉన్నది ఎవరో అది పురుష శబ్దం కాబట్టి గతంలో ఉన్నవి ఇప్పుడు లేవు ఇప్పుడు లేకుండా పోతాయి ఇలా ప్రపంచం మార్పు చెందుతుంది జాయితే గచ్చతే జగత్ దీనికి ఆధారంగా ఉండేటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది ఎప్పుడు ఉంది కనుక ఇది బ్రహ్మం దానికి సంబంధించిన జ్ఞానం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానేనా బ్రహ్మ అజ్ఞానం నశతి కాబట్టి నాకు అది కావాలి పరాత్మరం పురుషం ఉపైతి విద్వాన్ విద్వాన్ ఉపైతి యాతి గచ్చతి కాబట్టి ఏ బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల పరాత్ముడు అయినటువంటి పురుషుణ్ణి పొందుతూ ఉన్నాడో దానిని అదేహి నాకు బోధించుకో ఫలం కూడా ఇక్కడ అర్థమవుతుంది మనకు ప్రయోజనం ఏమిటో తెలుసా ప్రయోజనం దీనివల్ల ఏం జరుగుతుందని నీకు ఎందుకు కోరుతూ ఉన్నావు నువ్వు నీ బంధం ఏదైతే ఉందో నేను పరిచ్ఛిన్నంగా ఉన్నాను నింజాత్వం పరిచ్ఛిన్నంగా ఉన్నాను నేను పరిమితుడిగా ఉన్నాను నేను దుఃఖభూయిష్టంగా ఉన్నాను నేను బంధంలో ఉన్నాను అనేది సో యత్ ప్రభువిద్య విజ్ఞాయ నర బంధాత్ ముక్త్య సంసార దుఃఖ నివృత్తి కాబట్టి ఈ సంసార దుఃఖం ఏదైతే ఉందో ప్రపంచం సంసారం అంటే కేవలం భార్యా కాదు ఉన్న దుఃఖం సంసారమే సన్యాసికి కూడా ఉంటది భార్యా ఉండరు అంతే దుఃఖం ఉండేవాడు ఎవడైనా సంసారంలో ఉన్నవాడే ఈ ప్రపంచంలో బంధాన్ని గెలిపించేది ఏదైనా సంసారమే దుఃఖాన్ని కలిగించేది ఏదైనా బంధమే అది కనెక్షన్ ఎక్కడైతే దుఃఖం ఉందో అది బంధం ఏదైతే బంధం ఉందో అది సంసారం అది లోకం కాబట్టి యత విజ్ఞాయ దేనికి సంబంధించిన జ్ఞానం కలగడం వల్ల నరహ బంధాత్ ముక్త ఆ బంధము నుండి విడిపిడిపోతూ ఉన్నాడు అటువంటి బ్రహ్మ అధీహి నాకు బోధించు అని అశ్వరాయన మహర్షి బ్రహ్మదేవుణ్ణి అడిగిన తర్వాత నెక్స్ట్ తస్మై సహోవాచ పితామహ శ్రద్ధ భక్తి ధ్యానయోగా అవై అంటే పొందడం జని తెలుసుకోడం ప్లీజ్ తస్మై ఆ అశ్వరాయణ మహర్షికి తస్మై కాబట్టి ఎవడైతే వచ్చి అదీ నాకు బోధించుని అడిగాడో తస్మై ఆ అశ్వలాయన మహర్షికి సహో వాచ సహ ఉవాచ హ అది సహా కాదు సహా విసర్గం హాచ తస్మై అశ్వలాయన మహర్షికి సహ పితామహ అంటే బ్రహ్మదేవుడు ఉవాచహ చెప్పాడు కదా అది చెప్పాడు కదా మనం అంటుంటాం నేను అడిగినప్పుడు ఆయన నాకు విషయం చెప్పాడు కదా ఏమని ఇలాని అది ఈసేజ్ సహ అంటే కలిసిని ఇది సహ అంటే అది కాదు సహ విసర్గం ఉంది హస్మై సహో వాచ సహ హాచ సహ ఉస్మై ఆ అశ్వరాయ మహర్షికి బ్రహ్మదేవుడు చెప్పాడు కదా ఏమని ఆయన పితామహర్ష పితామహుడు అంటే బ్రహ్మదేవుడు పరమేశ్వరం గురుద్ధా భక్తి ధ్యాన యోగా అవైహి ఆయనే అధీహి ఈయనేమో అవైహి అధీహి నాకు బోధించు తెలుసుకో అవైహి అవైహి అంటే పొందు అర్థం తెలుసుకో అర్థం ఇక్కడ తెలుసుకోవడమే ఎందుకంటే బ్రహ్మ జ్ఞానం గనక ఇది తెలుసుకునేటువంటి విషయం జనరల్ గా ఇప్పుడు కనుక ఆ సెంటెన్స్ చూస్తే ఏంటంటే మొత్తంగా ఇప్పుడు విన్నంతదంతా పోయింది ఎందుకంటే బ్రహ్మ జ్ఞానాన్ని బోధించమని ఆయన అంటూ ఉంటే శ్రద్ధ భక్తి ధ్యాన యోగాలతో తెలుసుకుంటున్నాడే ఇది సాధ్యమా భక్తి ఏంటి కార్యక్రమం కదా ఇది ఇది ఒక కర్మ కథ ధ్యానమేంటి కర్మగదా మూడు రోజుల నుంచి రిపీటెడ్ గా అంటున్నాడు ఇతను ధ్యానం అంటే మానస కర్మ ధ్యానం వల్ల మోక్షం రాదని ఇదిగో మోక్షం వస్తుంది ధ్యానం వల్ల ఇటువంటి చోట వాళ్ళు పట్టుకుంటారు వాళ్ళకి బలే అనుకోవాలి ఇటువంటి శ్లోకాది రేపు చెప్తారు ఆయన చెప్పాడండి మీకు మీరంతా విన్నారు అసలు మీకు తెలీదు మా ధ్యానం వినండి మీరు కళ్ళు మూసుకోండి చాలు ఏమి కళ్ళు మూసుకుంటే జ్ఞానం కలిగేటైతే గుడ్డో వాళ్ళంతా జ్ఞానం ప్రపంచంలో అర్థం అవుతుంది జ్ఞానం కలిగిన కళ్ళు మూసుకున్నా పర్వాలేదు కళ్ళు తెరిచినా పర్వాలేదు జ్ఞానం లేనివాడు మూసుకున్నాే తెలుసుకున్నా ఒకటే అర్థం అవుతుంది ఇప్పుడు ఇంట్లో ఏదైనా ఉంటే తాళం వేసుకోవాలి ఇంట్లో ఏమి లేనప్పుడు తీసిపెట్టిపోయినా పర్వాలేదు ఎందుకంటే లోపలికి పోయి వచ్చేస్తాడు అంతే మనిషి అర్థం అవుతుంది ఇప్పుడు లోపలేం లేదు కదా కనుక శ్రద్ధ భక్తి ధ్యాన యోగా అవైహే దీనివల్ల తెలుసుకోని ఆయన దేనివల్ల వీటి వల్ల ఇది మొట్టమొదట చిత్తశ్వశుద్ధయే కర్మ నటు వస్తు చిత్తశుద్ధి కోసం కాదు ముందు చిత్తశుద్ధి జరిగితేనే ఆ తర్వాత జ్ఞానం వస్తుంది ఎందుకంటే శ్రవణం క్రితం శ్రవణం జరిగిన తర్వాత వచ్చేయాలి జ్ఞానం అంతే ఇంకేం లేదు ఎక్కడైనా అంతే ఇప్పుడు అర్జునుడికి ఏం చేశాడు సాధన చెప్పండి ఆ సాధన ఏదో ముందే చేయాలి చిత్తశుద్ది కోసం బోధించాడు వన్ అవర్ ట్వంటీ మినిట్స్లో అయినా జ్ఞానం వచ్చేసి నష్టం అన్నాడు పరిశుభ్ర మహారాజుకి ఏడు రోజులు బోధించాడు సుఖబ్రహ్మ భాగవతాన్ని జ్ఞానం వచ్చింది అట్లుండాలి కాబట్టి శ్రవణం ఎప్పుడైతే చూస్తాం ఇదంతా జ్ఞానం ఉందో ఒక వస్తువు ఉన్నదంటే దానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉంది కనుక జ్ఞానం కలిగితే వస్తువు ఏమిటో తెలిసిపోతుంది ఈ మనం తెలుసుకునే వస్తువు బ్రహ్మ విషయం అనంతం గనక సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ దీన్ని కర్మ ద్వారా పొందేందుకు అవకాశం లేదు కానీ శ్రవణం చేసినా జ్ఞానం కలగలేదనుకోండి ఇది ప్రాబ్లం శ్రవణము కృతం శృతం మయా నగృహీతం ఇది గురువు చెప్పాడు నేను శ్రవణం చేశాను శ్రవణం చేసిన తర్వాత ఏం జరగాలి జ్ఞానం రావాలి లే ఎక్కడేసిన గొంగలు అక్కడే దాని అర్థం ఏంటి ఎక్కడో అబ్స్ట్రక్షన్ ఉంది ఎక్కడో ప్రతిబంధకం ఉంది బ్లాక్ అయిపోతా ఉంది గురువేమో జ్ఞానాన్ని ఇస్తున్నాడు ఇదే జ్ఞానం కొందరుద్దరిస్తా ఉంది కొందరు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఎందుకో తెలుసా అర్హుడుగాడు వచ్చిన బాధ అర్హుడుగాడు అధికారి కాడు అధికారి కాకపోవడం వల్ల వేసినా కూడా జ్ఞానం అక్కడ శాస్త్రం ప్రమాణం ఫలించడం లేదు అందువల్ల చిత్తశుద్ధి జరిగితేనే చిత్త నైశ్చర్యం ఉంటేనే జ్ఞానం అందుకునే అవకాశాలు ఉంటాయి గానీ లేకపోతే అందుకునేటువంటి అవకాశం లేదు చిత్తశుద్ధి అంటే ఏమిటి చిత్తంలో అశుద్ధం లేకుండా పోవడం అశుద్ధం అంటే ఏంటి రాగద్వేషాలు రాగద్వేషాలు ఉండేవాడు శాస్త్రాన్ని అర్థం చేసుకోలేడు సిట్ దృశ్యంతే హి పురుష రాగాది గౌరవ శాస్త్రం వాడు అర్థం చేసుకోలేకపోవడం వేరే విషయం శాస్త్రాన్ని ధిక్కరించినా కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకని అది రాగద్వేషాల పక్షి కాబట్టి దాన్ని శుద్ధి చేసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది కనుక చిత్తస్ద్దే కర్మ చిత్తశుద్ధి కోసమే మనం కర్మ చేయాలి ఏ కర్మ అది భక్తి అయినా జ్ఞానమైన ధ్యానమైన జపమైన సంకీర్తనైనా స్వాధ్యాయమైన లిఖిత జపమైన ఏదైనా కూడా చిత్తశుద్ధి కోసమే కనుక శ్రద్ధ భక్తి ధ్యానాత్ శ్రద్ధ భక్తి ధ్యానాత్ ఇదేంటిది అన్ని కూడాను యోగ తస్మాత్ అవై కాబట్టి యోగేనా యోగన్ చేతనే పొందాల ఏది చిత్తశుద్ధి అది అదే విషయం కాబట్టి శ్రద్ధ మొట్టమొదటిది శ్రద్ధ కాబట్టి ప్రతి శ్రద్ధ ఉంటే అసలు జ్ఞానానికి ముందు ఎంటర్ అవుతాడు లేకపోతే ఎంటర్ కాలేదు శ్రద్ధ లభతే జ్ఞానం భగవద్గీతలో నలభై సార్లకు పైగా రిపీట్ అయినటువంటి పదం అది నలభై సార్లు రిపీట్ అయినట్టుంది శ్రద్ధ అప్పటిగా ఆయనకు తృప్తి చెందినట్లు లేదు నలభై రెండు సార్లు ఒక పదాన్ని పునర్వృక్తి లాగా వాడి వాడి వాడి వాడి అప్పటికి తృప్తి చెందక ఒక అధ్యాయమే పెట్టేశాడు శ్రద్ధాత్రయ విభాగ యోగం అనేది దాన్ని బట్టి మనకు అర్థం అవుతా శ్రద్ధ అనేది ఎంత ప్రముఖమైనటువంటిదో కనుక శ్రద్ధ లేని వాడికి పట్టించడం కష్టం సామాన్యులు మాబోటి వాళ్ళు కాదు సాక్షాత్ ఆది శంకరాచారులు వచ్చినా కూడాను జ్ఞానాన్ని దించలేడు ఎందుకంటే వాడికి శ్రద్ధ లేదు కనుక నోరు వాడికి అన్నం పెట్టడం కష్టం अस नोरे वाड़ी की चतल क्रद्धेन व्ञाना क्रद्ध एट्रद्धा गुरीवाक्य सत्य बुद्धि ये शास्त्राइयन अभी प्रमाण दाने विश्वास उद्दानी विश्वास उंतगा एम चूद अब చూడడానికి నువ్వేం చూస్తావు దాన్ని అది ప్రమాణం ప్రమాణం ఎప్పుడైతే ఉందో ప్రమ కలిగిపోతుంది ప్రమను కలిగించేదే ప్రమాణం ప్రమాకరణం ఇది ప్రమాణం కనుక ప్రమాణం ఎప్పుడైతే ఉందో ప్రమ కలిగించేటువంటి ప్రమాణం శాస్త్రం ఉండేటప్పుడు జ్ఞానాన్ని కలిగించేది దాని మీద ఒక సందేహం కనుక నాకుంటే అది నాకు అందేందుకు అవకాశం లేదు కనుక సత్య ఇది ఆస్తిక్య బుద్ధి ఇది ఆస్తిక్య బుద్ధి శాస్త్రం మీద సరేనండి చెప్పేయనికి మనం నాలెడ్జ్ ఉందో లేదనుకున్నాం అనుకోండి అప్పుడు కూడా డేంజర్ కాబట్టి మనం ఒక గురువు దగ్గరకు పోయినా గురువు మీద అకుంఠిత విశ్వాసం ఉంటే తప్ప లేకపోతే వాడికి ఎంత ఘర్షణ ఉంటుంది హృదయంలో వాడికే తెలుస్తుంది ఎందుకో తెలుసా ఇమడలేడు ఇమ్మడలే గురువు అవసరం లేదు ఇంట్లో కూడా అంతే భార్య మీద విశ్వాసం ఉండాలి భర్త మీద భార్యకి విశ్వాసం ఉండాలి నేను ఆఫీసుకు పోయే చోటు ఆవిడ తినేస్తుందేమో ఇంకా ఆఫీసుకు పోయే ఒకటే లేకే ఈయన పో నన్ను వదిలే సినిమా చూసి వస్తాడేమో హోటల్ పోయి వస్తాడేమో ఆవిడ అనుకున్నా కూడా ఆవిడకి తృప్తి లేదు ఇలా ఉండేటువంటి సంసారాలు సంసారాలు కావేవి నిస్సారాలు కనుక ఒకరి మీద ఒకరికి విశ్వాసం ఉంటేనే సామాన్య విషయాల్లోనే మరి ఇంత శాస్త్రం బ్రహ్మ విషయంలో గురువు మీదనే గనక వాడికి విశ్వాసం లేకపోతే అవిశ్వాసం ఉంటే అవిధేయత ఉంటే అటువంటి అజ్ఞాని ఎట్టి పరిస్థితుల్లో జీవితాన్ని వృధా చేసుకోవడమే కాక మరొక విధంగా జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు గనక శ్రద్ధ ఆస్తిక్య బుద్ధి ఇది శాస్త్రం మీద గురువు మీద ఓకే ఈ శ్రద్ధ మనసులో ఉండాలి బుద్దిలో శ్రద్ధ ఉండాలి భక్తి నెక్స్ట్ ఎందుకో తెలుసా భక్తి చాలా పనులు చేస్తుంది అది అంతఃకరణ శుద్ధికి భక్తి చేసినంత మేలు ఇంకేది చేయలేదు ఈవెనింగ్ నుంచి ఈరోజు చూస్తాం మనం భక్తి అంటాం కనుక సాధు అస్మిన్ పరమ ప్రేమ రూప మన హృదయంలో ఏ ప్రేమ ఉందో అది ప్రపంచం మీదగా పంపించడం కాకుండా పరమేశ్వరుడు వైపు దిప్పితే అది భక్తి అంతే ఇంకేమి లేదు భక్తి ఏదో కాదు సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప ప్రతి మానవ హృదయంలో ప్రేమ ఉంది ప్రేమ లేనివాడు ఎవ్వడూ లేడు ఈ ప్రపంచంలో ఎవరైనా ద్వేషించినా కూడా దాని వెనక ప్రేమే అదే తమసా ఇప్పుడు కోడల్ని అత్యంతకు ద్వేషిస్తుంది అంటే కోడల మీద ఆవిడకేమీ లేదు అసలు ప్రాబ్లం అంతా వాడితో ఉంది టైర్లెస్ కైట్ కొడుకుతో ప్రాబ్లం ఎందుకో తెలుసా వాడు తొలినించి అమ్మ అమ్మ అమ్మ అమ్మ అమ్మ అమ్మ తిరిగి భార్య రాగానే సారాగా అని దొరతాడు చూడండి అక్కడ వస్తుంది ప్రాబ్లం అంతకుముందు అమ్మ కాఫీ కాఫీ అంటాడు ఇది కొద్ది నాలెడ్జ్ పెంచుకోవాలి కొద్దిగా సంసారంలో కొత్త నాలెడ్జ్ పెంచుకోవాలి ఇంతకాలం అంటూ ఉంటే ఒక్కసారి ఆవిడ భార్య అడిగాడు అనుకోండి కాఫీ ఆవిడ కనిపిస్తుంది ఒరి ఒరి ఒరి ఇరవై సంవత్సరాలు వీడిని పెంచాను నేను ఆవిడ నా ఈ ప్రేమనంతా హైజాక్ చేసేసింది అనే ఫీలింగ్ ఈవిడీ పడతది అందువల్ల వాడు కొద్దిగా సైకాలజీ కనుక వచ్చినవాడు అయితే ఆవిడ చెప్పి మెల్లగా కూర్చొని పడుకోమన్నారు ఇప్పటివరకు మా అమ్మాయి కాఫీ ఇస్తూ ఉండింది కనుక సడన్ ఇప్పుడు మానేస్తే నీ మీద రియాక్ట్ అవుద్ది నువ్వు అర్థం చేసుకో నేను ఊరికే మొదట ఆమెనంట తర్వాత నువ్వే పోయి తెస్తూ గానీ అత్తమ్మ నీకే ఎందుకంటే ఆవిడ మెత్తభర్త అందుకని నువ్వేమనుకోకు కొద్ది చెప్పాడో భార్య కదా అడ్జస్ట్ అయిపోద్ది ఓ నా భర్తకి చాలా నాలెడ్జ్ ఉందని సింపుల్ హ్యాపీగా ఉంటాయి ఫ్యామిలీస్ కనుక ఆవిడ రాగానే మరుసటి రోజు అమ్మ ఇంకా కొంతమంది ఎట్లంటే ఈడియట్స్ అమ్మది తెచ్చింది నువ్వెందుకు తెచ్చావు ఆవిడ ఉండగా ఇది ఇది ఇంకా ఘోరం ఆవిడ ఏమైంది ఉందలే ఇప్పుడు ఆవిడ కనిపిస్తుంది నా బిడ్డ కనుక వీడింత ప్రేమిస్తూ ఉంటే ఆ ప్రేమంతా ఆవిడ కొట్టేసింది కనుక ఇక ఆవిడ మీద ద్వేషం కనుక ఆవిడ మీద ద్వేషం కాదు వీడి మీద ప్రేమ ఇది కాబట్టి ప్రతి మనిషిలో ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ తొణికి ఒక గ్రహం ఇంకో గ్రహం పట్టుకున్న అట్రాక్షన్ ఆ దట్ అట్రాక్షన్ ఇస్ నథింగ్ బట్ లవ్ ప్రతి చోట అదే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఉంటేనే అర్థం కానప్పుడే ద్వేషంగా మారుతూ ఉంటది కనుక మన హృదయంలో ఏ ప్రేమ అయితే ఉందో ఇది ప్రపంచం మీదకి పంపించామనుకోండి ఇంతకుముందు చూచాం కదా ఏ దూచినా కూడా అసంపూర్ణంగానే ఉంది కనుక ప్రపంచాన్ని ప్రేమించి వ్యక్తుల్ని ప్రేమించి వాళ్ళని ప్రేమిస్తాం వాళ్ళకు సంబంధించిన వాళ్ళుగా ఉంటాం వాళ్ళ దూరం అయితే మన గుండెలు పగిలిపోతాయి ఆ వస్తువుని ప్రేమిస్తాం వాటికి సంబంధించిన వాళ్ళుగా ఉంటాం అవి పోడైతే మన మనసులో కలతబడతాయి మళ్ళీ తృప్త భవిష్యామి కబటి ఈ ప్రేమల్ని ప్రపంచంలో పంచి ఉపయోగం లేదు గనక ప్రపంచంలో అందరితో కలిసి జీవించచ్చేమో కానీ ప్రేమకి ఏదన్నా పూర్ణత్వం ఉండాలంటే పరమేశ్వరుని ప్రేమించడం తప్ప మరొకటి ఏమీ లేదు పరమేశ్వరుడిని ప్రేమిస్తే అందరినీ ప్రేమించినట్లే సముద్రాన్ని ప్రేమిస్తే అన్ని అలల్ని ప్రేమించినట్లే ఒక్కొక్క అలని ప్రేమిస్తేనే డేంజర్ ఎందుకంటే అది పడిపోతే మనం ఏడుస్తున్నారు అలల్ని ప్రేమిస్తే అలధడి అబ్దిని ప్రేమిస్తే ఆనందం ఓకే అందువల్ల భక్తి మన హృదయంలో ప్రేమ ఉంది కాదు ఇది భగవంతుడి మీద పోవడమే కనుక భగవంతుడిని ఒక రికగ్నైజ్ చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఆత్మతత్వం ఎంత తెలుసుకుంటూ ఉండినా ఏదో డ్రై ఫిలాసఫీ లాగా అనిపిస్తూ భక్తి ఎంటర్ కావాలి భక్తి ఎంటర్ కావాలంటే ఈ ప్రపంచం ఇదొక సృష్టి దీని వెనక భగవంతుడు ఉన్నాడు దీని వెనక నియతి ఉంది నియంత ఉన్నాడు ధర్మాలు ఉన్నాయి ఇవన్నీ తెలిసిన తరువాత ఈ ప్రపంచం కూడా నాకన్నా వేరుగా లేదు ఎందుకని పరమేశ్వరుడు కన్నా నేను వేరుగా లేను గనక అని అలా వస్తాడు జీవ జగత్ పరాత్నేతి తత్వాభిదానే మతం సమస్తం ఫస్ట్ డేనే చెప్పాను మీకు ఇది ఇటు కైవల్యోపనిషత్తులోను అటు గీతలోను రెండిట్లో కూడా మీకు ఎక్కడ విభేదం లేకుండా కంట్రవర్సీ లేకుండా రెండు కాంప్లిమెంటరీగా వస్తాయి కార్లేట్ అవుతూ వస్తాయి సబ్జెక్ట్ కనుక పరమేశ్వరుని గుర్తించడం ఏదైతే ఉందో అది భక్తి ఇప్పుడు నేను పరిమితంగా ఉన్నాను జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాను పరమేశ్వరుని అనుగ్రహం నాకు కావాలి దయ నాకు కావాలి అందుకని భక్తి చేస్తూ పోతూ ఉన్నాం ఇది భక్తి దీనివల్ల హృదయంలో ఒక పరివర్తన వస్తూ ఉంటుంది శ్రద్ధ వల్ల మనసులో పరివర్తన చక్కటి స్పష్టత బుద్ధిలో ఏర్పడుతూ ఉంటుంది శ్రద్ధ వల్ల ప్రేమ భగవత్ ప్రేమ వల్ల భగవద్భక్తి వల్ల హృదయం చాలా పరిపక్వత చెందుతూ ఉంటుంది ప్రేమ పూరితంగా ఉంటది నిర్మలంగా తయారవుతుంది బుద్ధి హృదయం రెండు ఎప్పుడైతే ఆ విధంగా పవిత్రంగా ఉన్నాయో ఇక్కడ ధ్యానం కొనసాగుతుంది ధ్యానాత్ అవై కనుక భక్తిలో ఏం జరుగుతోంది భక్తి ఏంటి అసలు ఈ ప్రేమ పంపించడం ఎలా పంపిస్తావు నువ్వు భగవంతుడి మీదకి ప్రేమ అందువల్ల భగవంతుని భక్తి చేయడం అంత తేలికైన పని కాదు ఎందుకో తెలుసా భగవత్ సంబంధమైన జ్ఞానం కలిగితే గానీ భగవంతుని ప్రేమించలేం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓ స్నేహితుడు నువ్వు ఆ స్నేహితుడు సంబంధించిన జ్ఞానం నీకుంది అది ఒక మనిషిని ఎంత అర్థం చేసుకుంటూ ఉంటే అంత ప్రేమిస్తూ ఉంటాం కానీ పరమేశ్వరుడు విషయంలో రివర్స్ ఆయన్ని ఎంత ప్రేమిస్తూ ఉంటే అంత అర్థం చేసుకుంటాం ఇది అనుభవంలో తేలాల్సిందే కానీ ఇంకొక విధంగా తేరే అవకాశం ఎందుకో దీనిసా భగవంతుని ప్రేమిస్తున్నాం అది కర్మే భక్తి దానివల్ల మనకు అది తర్వాత ఈవెనింగ్ క్లాస్ చెప్తాను అలౌకికమైనటువంటి కర్మ గనక దానికి వచ్చేటువంటి ఫలమే దయ భగవంతుని యొక్క కృప మన మీద పడుతూ ఉంటుంది ఎంత భక్తి చేస్తూ ఉంటే ఆ ఫలం దయ మన మీద అంత పడుతుంటది దయ ఎంత పడుతూ ఉంటే హృదయం అంత పవిత్రం అవుతూ ఉంటది హృదయం ఎంత పవిత్రం అవుతూ ఉంటే శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి సంసిద్ధం అవుతూ ఉంటది కాబట్టి శ్రద్ధ భక్తి ధ్యాన యోగాత్ అవైహే కాబట్టి ధ్యానం కనుక భక్తిలో ఎప్పుడైతే ఈశ్వరుడికి సంబంధించిన జ్ఞానమే మనలో భక్తిని కల్పిస్తూ గనక ఈశ్వర జ్ఞానం ఏదైతే ఉందో అది నాకు కలిగిన తర్వాత నేను పరమేశ్వరుడి కన్నా కూడా వేరుగా లేను ప్రభు తుము స్వామి హమ దాస ఒక సముద్రం అయితే నేను కల నీలో ఏది ఉందో నాలో అదే ఉంది సేమ్ హెచ్ నీకన్నా నేను విభిన్నంగా లేను అనేటువంటి భావన పరమేశ్వరుడికి సంబంధించిన జ్ఞానం ఈశ్వర జ్ఞానం మన కలిగిన తర్వాత ఈశ్వర భక్తి ఏర్పడతాను ఇది భక్తి దీనివల్ల ఈశ్వర జ్ఞానం వల్ల ఈ ప్రపంచంలో అధర్మంగా నేను జీవించలేను ఎందుకని ధర్మరూపంలో ఉన్నది కూడా దైవమే ఇవన్నీ మనం ఇవన్నీ చూస్తాం ధర్మరూపంలో దైవం ఎప్పుడైతే ఉన్నాడో కర్మల్లో నేను అధర్మంగా జీవించలేను అధర్మంగా జీవించలేను గనక ధర్మబద్ధంగా జీవిస్తాను ఇది చిత్తశుద్ధి ఆ డిఫరెన్స్ కూడా తెలుసుకోవాలి కర్మోపాసనా ప్లీజ్ కర్మ ఉపాసన వేదంలో కర్మకాండలో రెండున్నాయి ఒకటి కర్మ రెండవది ఉపాసన భగవద్గీత దాన్ని ఇంకా చాలా అందంగా స్పష్టంగా మనకు అర్థమయ్యేటట్టు చేస్తుంది కర్మ దేనికోసం చిత్తశుద్ధి కోసం ఉపాసన అది ఏకాగ్రత అది అంటారు చూచారా ఉపాసన వలస దీనివల్ల రాదు ఉపాసన ధ్యానం జపం వాటి వస్తుంది ఉపాసన వల్ల వస్తుంది ఏంటది నైశ్చల్యం చిత్తశుద్ధి చిత్త నైశ్చల్యం చిత్త నైశ్చల్యం ఉన్నంత మాత్రాన చిత్తశుద్ధి ఉండాలని లేదు సీ ద డిఫరెన్స్ ప్లీజ్ ఎందుకో తెలుసా మనం అనుకుంటుంటాం పాపం బాగా మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటుంది పాపం కానీ వాళ్ళు అంటుంటారు నాకు మనసు నిలబడడం లేదు స్వామిజీ మనకు మనసు నిలబడ్డం మంచి పాపం అంటే చిత్త నైశ్చల్యం లేదని అర్థం చెలిస్తూ ఉందని అర్థం చిత్త నైశ్చల్యం ఉంటుంది కొందరికి చిత్తశుద్ది ఉండదు అక్కడ కూడా ప్రమాణం పలించదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పదితల్లా ఆయన ఉండాలనుకుంటున్నారు రావణాసురుడు అతనికి లేదా ఏకాగ్రత చిత్త నైశ్చల్యం లేదు కావలసినంత కావలసినంత ఎందుకో తెలుసా కైలాసాన్ని ఊపేశాడు ఎంత కాన్సన్ట్రేషన్ కాబట్టి తపస్సుది చిత్త నైశ్చల్యం అలా అలాగే ఉన్నదంతే ఎన్ని ఎంత కాలమైన హిరణ్య కశ్యపుడు వాడి చుట్టూ పుట్టలు పెరిగినా కూడా కదలే మనకు గాలి కొద్దీ ఎక్కువ ఇస్తే కళ్ళు తెరుస్తాం ధ్యానంలో ఏదో అవసరం లేదు సరేనా ఎందుకని చిత్త నైశ్చల్యం లేదు వచ్చిన బాధితుంది కాన్సన్ట్రేషన్ అంటుంటాం మనం అది వేరే విషయం తర్వాత చెప్తాను ధ్యానం క్లాస్ వచ్చినప్పుడు చెప్తా కనుక కావలసినంత ఉందానికి ఎక్కడా మనసు చెల్లించాల అందువల్ల అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మదర్శనాన్ని పొందారు చిత్తశుద్ధి ఉందంటారా ఉందే అంత చేసినవాడు ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందినవాడు బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందినవాడు వరాలు పొందినవాడు సీతమ్మని తీసుకుపోవాలనేటువంటి దుర్బుద్ధి వాడికి రావచ్చండి ఎందుకో తెలుసా చిత్త నైశ్చల్యం ఉంది వాడికి చిత్తశుద్ధి లేదు ఇదే వచ్చిన బాధ అందువల్ల ఇవన్నీ తెలియకుండానే నువ్వు ధ్యానం చేయి మోక్షం వస్తుంది వాడు ధ్యానం చేసినా రాదు ఎందుకని వాడికన్నా మించి చేయలేం అర్థం చేసుకో వాళ్ళకి చెప్పండి వాడికి అంత పాపం అమాయకం అయిపోతా లోకం మరి నా దగ్గర ఏదో ఉంది టెక్నిక్ ఉంది ఏ ధ్యానం ఇంకా ఇప్పుడు బీపీ తగ్గద్ది అరే బీపీ తగ్గడానికి ధ్యానం ఎందుకే పోనీ చేస్తే చెయ్యి తాత్కాలికంగా తగ్గొద్ది ధ్యానం నా మాట విని స్టాంప్లో వేసుకో పో డాక్టర్లు ఎందుకు ఉండేది ఎందుకయ్యే వాళ్ళు చదివింది మెడిసిన్లో అంత చదువుకొని వచ్చిన తర్వాత మాకెందుకు అసలు అది ఆ విషయం ఎందుకు అసలు ఆ ధ్యానం చేస్తే బీపీ తగ్గొద్ది నేను అనుకోవడం తగ్గచ్చు ఎక్కొచ్చు కూడా తగ్గచ్చు ఎక్కచ్చు యూ టేకిట్ ఫర్ గ్రాంటెడ్ ధ్యానం ఏం చేస్తాను ఓం నమో నారాయణ ఓం నమో దీనివల్ల తగ్గుతుందే భక్తిగా చేస్తే పాపం తగ్గొచ్చు చదివే విషయం బీపీ తగ్గదు అని ఎవరు చెప్పారు ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో భగవతే ఒక ఓం నమో భగవతే వాసుదేవాయ్ ఓం నమో భగవతే వాసుదేవాయ నా దగ్గర డబ్బు తీసుకున్న వాసుదేవరావు ఇంకా డబ్బు లేదు ఓం నమో భగవతే వాసుదేవా అసలు ఇస్తాడో ఇవ్వడో ఈసారి అట్లా కాదు పేడే రోజే నేను రెడీగా ఉండాలి అక్కటి నుంచి సంతకం పెట్టేటప్పుడు నేను పక్కన ఉండాలి ఓం నమో భగవతే వాసుదేవా అయినా కూడా ఆ పిచ్చోడి ఇస్తాడని నాకు నమ్మకం లేదు ఓం నమో భగవతే వాసుదేవాడు ఇవ్వకపోతే నేనేం చేయాలి ఇంకోనే నా పక్కన పట్టుకొని పోవాలి వాడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి అదే పరానతా తీసుకోకపోతే బాగుంటుంది అదే వాడు లాభం లేదు వాడు కాంప్రమైజ్ అవుతాడు ఇంకోనే తీసుకోవాలి ఓం నమో భగవతే వాసుదేవ్ ఇవ్వకపోయినా అప్పుడు బీపీ బాగా తగ్గిపోతుంది బాగా డౌన్ అయిపోతుంది డయాస్టోలిక్ ఉండ సెవెంటీకి వస్తుంది ధ్యానం చేసేటువంటి కల్చర్ ఉంటే ధ్యానం చేసేటువంటి సంస్కారం ఉండేటువంటి వాడికి తగ్గుద్దేమో కానీ ఒకవేళ రకద్వేషల పచ్చి కనుక ధ్యానం చేస్తే అందువల్ల ధ్యానం కంటే కూడాను ప్లీజ్ ధ్యానం చేయడం తర్వాత విషయం అసలు ధ్యానం చేసేటువంటి పరిస్థితి ఏమిటో ముందు తయారు చేసుకుంటే భగవంతుడి మీద ప్రేమ కలిగిందనుకోండి ధ్యానం చేయకుండా ఉండలేడు అంతే ఇప్పుడు కొత్తగా నిశ్చితార్థం జరిగింది అనుకోండి ఇష్టమైన అమ్మాయితో ఇది ఇష్టమైన అమ్మాయితో అది నేను చెప్పేది అంటే పెద్దలు కుదిరిచింది కాకుండా ఇప్పుడు అది కాదు కదా ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజెస్ కాదు లవ్ మ్యారేజెస్ సరే వాళ్ళు పాపం ఏం చేస్తారు ముసలి వాళ్ళు అయిపోతారు వాళ్ళకి మొక్కలు నొప్పులు సరే కానీ ఇవ్వడం చేసుకోవటాన్ని కానీ నీతో మేము వేగలేము పూర్వ కాదు ఒక స్ట్రాంగ్ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు హేయ్ నేను చెప్పి చేసుకోవాలి ఇప్పుడు అందరూ కాంప్రమైజ్ అయిపోతారు మగవాళ్ళు కూడా ఎందుకంటే మా నాన్నేమంటాడనే వాళ్ళు పూర్వం ఇప్పుడు ఏం లేదు నేనేమంటాను మీ అమ్మతో ఏగి ఏగి ఇట్లయినాను ఇంక నీతో ఏదో ఒక అడ్జస్ట్మెంట్ అందువల్ల ఏమన్నా చేసుకో ఎటన్నా నిశ్చితార్థం వాడికి ఇష్టమైన అమ్మాయితో జరిగిన తర్వాత వాడు కూర్చుంటాడు చూడండి ఇంక ఇరవై రోజుల్లో పెళ్లి ఉంది మహాయిష్టం అమ్మాయి అంటే వాడిని చూస్తే మీకు అర్థం అవుతుంది అంటే ఏంటి మీరు ఏమన్నా మాట్లాడండి వాడు ఎక్కడో ఉంటాడు మధ్య ఏమన్నారు నేనేమన్నది ఎన్నిసార్లు అనమంటావు అనిందే అంటున్నావు వినిందే వింటున్నావు ఏం మార్పులు రావడం ఏముంది ఎక్కడ ఉన్నావు అని అరే ఇక్కడే ఉన్నా చెప్పు చెప్పు చెప్పు అందువల్ల క్యాసెట్ వింటుంటాడు మళ్ళీ రివైండ్ చేస్తుంటాడు క్యాసెట్ ఇంటుంటాడు మళ్ళీ రివైండ్ చేస్తుంటాడు క్యాసెట్ ఇంటుంటాడు మళ్ళీ రివైండ్ ఎందుకో తెలుసా ఆవిడ జరిపోయి ఉంటాడు ఇప్పుడు వాడిని మనం వెళ్ళి నా బొట్టివాడు పిచ్చోడు వాడి దగ్గరకు వస్తుంది నాయన నీకు ఇరవై రోజుల పెళ్ళి అవుతుంది కదా నీ భార్యని ప్రేమిస్తా ఉండి ఇప్పటి నువ్వు పోతే నేను చేసిన అదే నువ్వు అనవసరం కూర్చొని డిస్టర్బ్ చేసావు నువ్వు పోబోయా నేను అంతబుద్ధి అదే చేస్తున్నా మళ్ళీ నువ్వు వచ్చిన అనవసరంగా నేను డిస్టర్బ్ చేసావు మాట్లాడించి ఎందుకో తెలుసా వాడి మనసులో అమ్మాయి ఉన్నప్పుడు ప్రేమించకుండా ఉండలేదు ఆ అమ్మాయి మనసులో ఈ కుర్రాడు ఉన్నప్పుడు ఆవిడ ప్రేమించకుండా ఉండలేదు వాడింట్లో అర్థం అవుతుంది ఈ అర్థం అవుతుంది అమ్మ కాఫీ పెడితే అమ్మాయి చారిస్తుంది రెండో పట్టుగానే ఉంటాయని అమ్మ తాగిన తర్వాత ఇదేంటే చారిచ్చారు అంటే చారమ్మ మర్చిపోయారు కాఫీ ఎందుకంటే మనసు అక్కడ ఉంది వాడి దగ్గర ప్రేమ ఉన్నప్పుడు నువ్వు ఆపలేవు భగవంతుని ప్రేమించే మనసును ఆపలేవు ప్రేమించలేని వాడిని తీసుకెళ్లి కూర్చోబెడితే కూడా కష్టమే అందువల్ల భగవత్ సంబంధమైన జ్ఞానం కలిగితే ధ్యానం ఆటోమేటిక్ సార్ ఆటోమేటిక్ అది లేకుండా కేవలం ధ్యానమే చేశాడనుకోండి ఇదిగో రావణాసురుడు చేశాడు హిరణ్యకస్పుడు చేశాడు చాలా మంది చేస్తున్నారు ధ్యానాలు ధ్యానాలే ధ్యాసలు ధ్యాసలే అందువల్ల చిత్తశుద్ధి కర్మల వల్ల రావాలి ఉపాసన వల్ల చిత్త నైశ్చల్యం రావాలి ఆ డిఫరెన్స్ చూడండి ఈ రెండూ జరగాలి కర్మ ఉపాసన ఇది జరగాలి కాబట్టి ఉపాసన దగ్గరకు వచ్చేటప్పటికి శ్రద్ధ భక్తి అనేటువంటి దాంట్లో భక్తిలో చిత్తశుద్ధి వస్తుంది ధ్యానంలో చిత్త నైశ్చల్యం వస్తుంది ఇది దిస్ ఇస్ ద పాయింట్ అంత వస్తుంది ఇప్పుడు ఎందుకంటే సాక్షాత్ చెప్పేవాడు బ్రహ్మదేవుడు వచ్చిన బాధ అది అందరిని పుట్టించినవాడు కనుక శ్రద్ధ భక్తి ధ్యాన యోగాత్ అవైహి కాబట్టి నాయన ఇవి గనక ముందు నువ్వు తయారు చేసుకున్నావు అనుకో తర్వాత ఈజీ నో నాకు జ్ఞానమే కావాలి ఇవన్నీ నాకు ఇష్టం లేదు లే నీకేం కావాలి జ్ఞానం కావాలి జ్ఞానాన్ని పొందడానికి దాంట్లో ఇది భాగం అర్థవుతుందా ఇప్పుడు జ్ఞానాన్ని పొందడానికి ఇది భాగం ఇది లేకుండా జ్ఞానం వచ్చేందుకు అవకాశమే లేదు కనుక మొట్టమొదట ప్లీజ్ ఇదంతా తయారైతే పునాది లేకుండా భవనం ఎప్పుడు నిర్మించలేము अट्ला चित्तुद्धि चित्त नैश्चल गुरी ज्ञाना अंदकने प्रश्ने अंदव श्रद्धा भक्ति ध्यान योग पड़े नजया धने्या अमृतत्मा పరిణ నా నాక నిహిత విభ్రాజే యో విశంది వేదాంత విజ్ఞనిశ్చిత సన్న शुद्ध ते युद्धसोकमृता सर्वे न कर्मण न प्रजया धन త్యాగి నైకి అమృతత్వ మానసు చూసారా ఎప్పుడైతే శ్రద్ధ భక్తి ధ్యానం అన్నాడు భక్తి అనేది కర్మ ధ్యానం అనేది కర్మ కాబట్టి ఇప్పుడు పూజ చేశామనుకోండి కాయక కర్మ దేహంతో చేస్తూ ఉన్నాం జపం చేశామనుకోండి వాచక కర్మ ఎందుకని వాక్కుతో చేస్తూ ఉన్నాం ధ్యానం చేశామనుకోండి మానస కర్మ పూజనం జప చింతనం క్రమాత్ ఉత్తమం అదే కనుక దేహంతో చేసేటువంటిది పూజ వాక్కుతో చేసేటువంటిది జపము మనస్తో చేసేటువంటిది ధ్యానము చూసారా కాయ దేహంతో చేస్తున్నావు కనుక ఇది కర్మ వాక్కుతో చేస్తున్నావు కదా కర్మ మనస్తో చేస్తున్నావు కదా కర్మ కాకపోతే మానస కర్మ కర్మ ఇది పొందలేవు ఎందుకని సాధ్యమైతే కర్మ సాధ్యం తత్త్ కర్మ అపేక్షం కర్మకు ఫలితం ఉంటది కానీ ఇది అనంతమైనటువంటిది కనుక బ్రహ్మ విద్య కర్మలు చేయడం ఇవన్నీ చేయడం చిత్తశుద్ధి కోసమే కాబట్టి శ్రద్ధాభక్తి ధ్యాన యోగాత్ అవైహి అని ఎప్పుడైతే వీటి వల్లనే వస్తుంది మోక్షం అనుకుంటాడేమోనని వెంటనే స్టార్ట్ అయిపోయింది నా కర్మ నాట్ బై యాక్షన్ కర్మ వల్ల దానిని పొందలేవు పో మరి ఇవేంటివన్నీ భక్తి ధ్యానం ఇప్పుడు అర్థం అవుతుంది కనెక్షన్ సంబంధం కాబట్టి భక్తి కర్మే ధ్యానము కర్మే అది మానస కర్మ ధ్యానం కాబట్టి ధ్యానం వల్ల నువ్వు పొందలేవు నర్మణ ఏం పొందుతామండి చిత్తశుద్ది అది ఇంకా ఇంపార్టెంట్ అది ఉంటే గానీ ఇది కలిగేందుకు అవకాశం లేదు ఇది కనెక్షన్ ధ్యానాన్ని తక్కువ చేయడానికి అవకాశం లేదు కానీ ధ్యానమే ఫలాన్ని ఇస్తుంది ఉపయోగం లేదు ధ్యానం ఏమి ఇస్తుందో కూడా మనం తెలుసుకొని ఉండాలి ఏది మనం చేసినా దానివల్ల మనకి ఏం వస్తుంది అనేది క్లియర్గా మనకు అర్థం కావాలి కనుక న కర్మణ కర్మ వల్ల రాదు కర్మ వల్ల రాదు నా ప్రజయా సంతానం వల్ల కూడా రాదు జనం వల్ల కూడా వచ్చే అవకాశం లేదు ధనేనా నా ధనం వల్ల కూడా రాదు త్యాగేనా ఒక్క త్యాగం వల్లనే ఇక్కడ త్యాగం ఫల త్యాగేనా జ్ఞానేనా త్యాగేనా ఏకే అమృతత్వం అనశు ప్రాప్త వీటి వల్లనే ఎవడో ఒకడు ఏకే అమృతత్వం ఆనశుహు ప్రాప్తం అనశుహు ప్రాప్తం కాబట్టి మనుష్యానాం సహస్రేషు అందరూ ప్రయత్నం చేస్తారు ఎవరో పొందుతారు ఏకే అమృతత్వం ఆనశు కాబట్టి ఇటువంటి జ్ఞానాన్ని ఎవరు పొందుతారో ఎవరికైతే చిత్తశుద్ది ఉందో ఎవరికైతే చిత్త నైశ్వర్యం ఉందో ముముక్షత్వం స్ట్రాంగ్ గా ఉందో సాధన చదుట్టే సంపద ఉందో అటువంటి వ్యక్తికి కూడాను చక్కగా బోధనా విధి తెలిసి జ్ఞానాన్ని అందించగలిగేటువంటి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు లభ్యమయ్యాడో అటువంటి గలుగుతుంది ఏకే అమృతత్వం ఆనశు ప్రాప్తం అమృతత్వం ఏంటి అదే బ్రహ్మ అదే బ్రహ్మజ్ఞానం నశించినటువంటిది అనాశనో అప్రమేయశ రాత్రి చూసాను చూడు నశించినటువంటిది అప్రమేయం అటువంటిది మనం కోరుకుంటూ ఉన్నాం అది నిత్యతృప్తిని ఇస్తుంది నశించే వాటిల్లో తృప్త భవిష్యమే ఉంటుంది ఇంకా కావాలి ఇంకా కావాలి ఇది అట్లా కాదు నిత్యతృప్తి నిత్యతృప్త నిరాశ్రయ మరొక దాని మీద ఆధారపడకుండా నేనే ఆనందంగా ఉండగల అది బ్రహ్మ విద్య గనక ఇది మృతం కాదు గనక అమృతం ప్లీజ్ అమృతం త్యాగేన ఏకే అమృతత్వం ఆనశుహు ప్రాప్తం ఇది ఎక్కడుంది అమృతం శబ్దం అమృతం అంటే మన దేవతలు అది ఇది కనపడుతుంది అందుకని పరేణ నాకం ఆ స్వర్గంలో లభ్యమయ్యే అమృతం అనుకుంటాడేమోనని పరేణ తరం నాకం ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ వర్డ్ నాకం నాకం అంటే తెలుసా ఖమ్ అంటే ఆనందం అక్షరం ఎడగొట్టాలి అదంతా సంస్కృతంలో బ్యూటీ కమ్ అంటే ఆనందం సుఖం కమ్మంటే సుఖం ప్లీజ్ కమ్మంటే సుఖం అకం అంటే దుఃఖం నెగటివ్ కదా సత్యము అసత్యము అట్లాగే కమ్ అకం కమ్ సుఖం అకం దుఃఖం నా అకం అది నాకం కమ్ సుఖం అక్కం అంటే దుఃఖం నాకం అంటే దుఃఖం కాదు సుఖం అట్లాంటప్పుడు కమ్మే సరిపోదు అకం న విద్యతే ఎస్మిన్ అక్కం ఎక్కడైతే తెలియదో అంటే దుఃఖం ఎక్కడైతే తెలియదో అది నాకం స్వామిజీ దుఃఖం తెలియకపోతే సుఖమే కదా అది వేరు అది కమ్ అందువల్ల సుఖాన్ని కమ్ కమ్ కమ్ అది వేరు లేదు అది కంగారు ఇది కమ్ అంటే సుఖం ఎవరైనా మనకు ఆనందం ఉంటే ప్లీజ్ కమ్ అదే సుఖం అది కమ్ సుఖం రెండు నెగటివ్స్ కమ్ సుఖం అకం దుఃఖం నా అఖం నాకం దుఃఖం లేకుండా పోవడం అదే సుఖం కాదు సుఖమయ్యేటట్లయితే కమ్తో సరిపోయింది దుఃఖం లేని స్థితి వేరు సుఖం వేరు రసగుల్లా రసమలై ఇచ్చేస్తే పడి ఉంటాడు దుఃఖం లేదు నిద్రపోయాడంటే పడి ఉంటాడు ఇది తమాషా కాబట్టి గాఢ నిద్రలో కూడా మనం అక్కడ సుఖం ఉందని కాదు దుఃఖం లేదు వచ్చిన బాధది ఆ దుఃఖం లేకుండా ఉన్న కోరుకుంటాడు గనక నిద్రపోయిన వాడిని కూడా వెంటనే లేవమని లేస్తాడేమో ఇటు అటు పూర్తిగానే లేవాడు అందువల్ల నాలుగు గంటలకి పెట్టుకునేది ఎందుకంటే అలారం నాలుగున్నరకు లేవడానికి అంత తేలిగ్గా కాదు మూడున్నరకు పెట్టుకునేది ఎందుకంటే నాలుగు లేవడానికి అది లేచేవాడికి అలారం అవసరమే లేదు వీడు అలారానికి అలారం అర్థం అవుతుంది అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉండరు ఇదే బ్రహ్మజ్ఞానం కాదు కనుక ఓపెన్గా చెప్తున్నా వేదిక మీద ఉండే వ్యక్తి కూడా అంతే అసలు ఏదో అర్థం ఈరోజు కూడా మార్నింగ్ అదే డిస్కషన్ నా దగ్గరకు వచ్చారు అది వీళ్ళు చూసిన తర్వాత అది నాలుగు గంటలకు మోగద్ది నేను మూడొన్నర నుంచి వాళ్ళతో మాట్లాడుతున్నా ఎందుకు చెప్తున్నానంటే మీతో నేను అసలు అలారం లేకుండా పడుకునే పడుకోను అదేందో అవిశ్వాసం దాని మీద అలారం ఉండాల్సిందే పక్కన ఎక్కడికి పోయినా అలారం టైం పీసి ఉండాల్సిందే చిన్నప్పటి నుంచి చదవాలి అది ఎట్లా కూడుతుందో ఇప్పటికి వెళ్లేదు నేను మేలుకున్నప్పుడు తప్ప ఫ్యాక్ట్ ఇది మాశ్రమం అందరికీ విషయం అది నాలుగు పెట్టుకున్నానంటే కరెక్ట్ అది మైండ్ ఎంతవరకు పోదే కరెక్ట్గా అట్లీస్ట్ ఒకళ్ళెంత దీర్ఘంగా నిద్రపోతూ ఉండినా అలిసిపోయి ఉండినా ఐదు నిమిషాల ముందు అట్లా కళ్ళు తెరుస్తాను నేను అటు చూస్తే త్రీ ఫిఫ్టీ ఫైవ్ అయ్యి ఉంటుంది ఎప్పుడైనా రెండు గంటలు పడుకున్నా సరే అలవాటు అది అదొక హ్యాబిట్ అది అట్లా అలవాటు మనసు కనుక మనం సాధన కూడా అంతే కొంతకాలం అలా చేస్తూ ఉంటే ఆ తర్వాత అతుకుపోతాయి ప్లీజ్ ఇక్కడ నాకం ఏదైతే ఉందో చిరుత ఈ ప్రపంచంలో సుఖ దుఃఖాలు స్వర్గంలో స్వర్గంలో దుఃఖం లేదు స్వర్గంలో లేదు ఎందుకు లేదు ఆకలి దప్పులేవు అది భోగం స్వర్గ భోగాలు ఆకలిప్పులు లేకుండా ఉండడం కనుక అది దుఃఖం తెలియని స్థితి దుఃఖం తెలియని స్థితి సుఖం కాదు మళ్ళీ ఇప్పుడు గాఢన్ ఇద్దరులో మనకి ఏమీ తెలియడం లేదు అది సుఖం కాదు అది దుఃఖం తెలియనిటువంటి స్థితి పరేణ నాకం ఇప్పుడు అర్థమైందే ఆకం नीद्य दुख तेयड़े अकम अखम दुखम खम सुख अकम दुखम अखम नस्ते दुखम लेदो अतिथित अवर्गम परेण नाक इप नीचे ब्रह्म विद्य एद ब्रह्मज्ञा आ स्वर्गा अतीत परम నాకశాపి పరం స్వర్గాది పరం స్వర్గశాపి పరం స్వర్గానికంటే కూడా అట్లాగే ఇక్కడ మనకు సుషుప్తిలో గాఢ నిద్రలో అవస్థాత్రయం వచ్చినప్పుడు చెప్తాను గాఢ నిద్రలో నేను సుఖంగా ఉన్నానంటాడు కాదు కాదు దుఃఖం లేకుండా ఉన్నావు అది నాకం దానికి ఆధారంగా ఏదైతే ఉందో చైతన్యం అది ఇక్కడ బోధిస్తా ఉండేది కనుక పరేణ నాకం అది ఎక్కడుందండి నిహితం గుహాయాం గుహితం ఇది ఎక్కడోగాది ఉండేది గుహలో ఉంది ఏం గుహది హృదయ గుహ బుద్ధి గుహ లోపలే అది ఆ గుహాయాం అనేది ఉపనిషత్తులో అనేక చోట్ల దశోపనిషత్తుల్లో కూడా వస్తుంది గుహ అని ఎందుకంటామంటే ప్లీజ్ కేవు గుహ అంటే కేవు గుహలో ఏముంట చెప్పండి ముఖ్య ఏదిన్నా లేకపోయినా లైట్ ఉండదు అదే గుహ అంటేనే చీకటిగా ఉంటుంది అని అర్థం నేను ఆ గుహలోకి వెళ్ళలేడండి ఏది బుర్ర బుర్ర ఆ తర్వాత ఏమైంది బుర్ర తిరిగింది వచ్చేసాను బయటికి ఎందుకంటే ఆక్సిజన్ అందలేదు సరే ఇప్పుడు ఏదో లైట్లు వేసాడట నాకు తెలియదులేనప్పుడు కూడా ఒకసారి లైట్ లేవు పూర్వం పదిహేను సంవత్సరాల క్రితం మీకు ఫస్ట్ ఎక్కి నోకెట్ చేసినప్పుడు నో ఎందుకు చెప్తున్నానంటే ఆ బుర్రా కేవ్స్లోకి ఎంటర్ అయినప్పుడు అది కేవు గుహ ఎందుకు నీ ఎంత చీకటి కదూ ని గుహా మన హృదయంలో కూడా ఇప్పుడు ఏముంది తెలుసా బుర్ర కేవి బుర్ర ఇక్కడ ఉంది కేవు ఇక్కడ ఉంది రెండు రెండుగానే ఉండే ఖాళీ కాళీ లోపలేముంది ఆ కేవులో ఏముందండి గుహలో చీకటి అంత చీకటి చీకటి అంటే ఏంటి అంధకారం అంధకారం అంటే అజ్ఞాన అంధకారం ఇంకేమి అది హలో అజ్ఞానం ఉంది ఓకే ఇంకేమి లేదు అక్కడే ఉంది విషయం దానికి సంబంధించిన జ్ఞానం లేకపోవడం అజ్ఞానం కాని అసలు వస్తువు ఎక్కడుందో తెలుసా అక్కడే ఉంది హృదయ సర్జున తిష్టతి ఈశ్వర సర్వభూతానా హృదయ సర్జున తిష్టతి అర్జున సర్వభూతానాం సర్వప్రాణినాం హృదేశే హృదయ దేశే తిష్టతి ఈశ్వర కాబట్టి అందరు హృదయంలోనే ఉన్నాడు విభ్రాజతే అది బుద్ధవు బుద్ధి ఎక్కడైతే ఉందో ఆ హృదయ గుహలోనే బుద్ధి గుహలోనే నిహితం గోహాయాం అక్కడ తెలుసుకోవాలి ఇది ఉన్నది అక్కడే అక్కడ ఉంది అని తెలుసుకోవాలి జనీహి తెలుసుకున్నాడు అనుకోండి అప్పుడు ఏమవుతాడండి నేను వెళ్ళి ఈశ్వరుడు కలుస్తానా ఇక్కడ ఉండేది అదే ఇంకేంది కలిసేది ఇక్కడ ఉండేది అదే సార్ బ్రహ్మవిధాప్నోతి పరం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నితహాయా పరమే వ్యో మన్ సోశ్ను సర్వాన్ కామా సహ తైత్రియ బ్రహ్మవిద్ బ్రహ్మవతి బ్రహ్మవిద్ ఆప్నోతి పరం పరం ఆప్నోతి పరేణ నాకం నాకం ఏదైతే ఉందో నా క్యాపి పరం ఆ పరం ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని పొందుతూ ఉన్నాడు ఎవడు బ్రహ్మవిత్ ఎవడైతే బ్రహ్మమును తెలుసుకోవాలి అనుకుంటూ ఉన్నాడో ఆప్నోతి పరం పరం ఆప్నోతి ప్రాప్నోతి చక్కగా పొందుతూ ఉన్నాడు ఎందుకో తెలుసా వీడే బ్రహ్మం వచ్చిన బాధది వీడు వెళ్ళి మళ్ళీ కలిసేది లేదు కలిశాడంటే మళ్ళీ విడిపోతాడు అనార్థం కూడికల తర్వాత తీసి కలిసేదేమీ లేదు ఎవడైతే ఉన్నాడో నేను జీవహా నేను జీవుణ్ణి నేను పరిశుణుణ్ణి అంటూ ఉన్నాడు దాన్ని విచారం చేస్తూ పోతున్నాం ఒక దశలో జ్ఞానం కలిగిన తర్వాత నేనే బ్రహ్మము అయం బ్రహ్మ ఈ ఆత్మ ఏదైతే ఉందో ఇదే బ్రహ్మ ఓకే ఆత్మే బ్రహ్మశబ్ది అయిన వర్ణితం ఈ ఆత్మే బ్రహ్మగా తెలియబడుతుంది అయం ఆత్మ బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ కాబట్టి ఈ ఆత్మయే బ్రహ్మం ఉంది ఇక్కడే ఉంది నిహితం గుహాయం విభ్రాజతే చక్కగా ఉంది కాకపోతే అంధకారం అక్కడ చేరిపోయింది గనక ఆ అజ్ఞానం ఉన్న గనక గురువు తొలగిస్తే దేనికి సంబంధించిన అజ్ఞానం ఆత్మకి సంబంధించిన అజ్ఞానం అది ఎలా పోతుంది ఆత్మ జ్ఞానేనా ఆత్మజ్ఞానేనా ఆత్మ అజ్ఞానం నశ్యతి బ్రహ్మ జ్ఞానేనా బ్రహ్మ అజ్ఞానం నశ్యతి అది లేనిది కాదు ఉన్నదే ఎందుకని అనంతం గనక అనంతమైంది లేకుండా పోయే అవకాశం లేదు ఉన్నదే గాని తెలియకుండా ఉన్నది కాబట్టి తెలుస్తూ ఉంది ఇది జ్ఞానం కాబట్టి నర్మణ కర్మ ద్వారా పొందలేవు నా ప్రజయా సంతానం వల్ల కాదు ధనైనా ధనం వల్ల కూడా కాదు త్యాగేనైకే అమృతత్వం ఆనశు ఒక త్యాగం చేతనే కర్మ ఫల త్యాగేనా జ్ఞానం కలగడం వల్ల అమృతత్వం ఆనశు ప్రాప్తం పరేణ నాకం నిహితం గుహాయం విభ్రాజతే ఏదైతే అక్కడ చక్కగా ప్రకాశిస్తూ ఉందో మన హృదయ గుహలో మనం వెతుకుతున్నది మన దగ్గరే ఉంది చూడండి తమాష విభ్రాజతే యత్ యతయ విశంతి ఆ గుహలోకి ఎంటర్ అయిపోతా ఉన్నారు ఎవరు యతయహీలాహ సాధు పురుష బుధజనా కాబట్టి ఎవరైతే పరమేశ్వరుని తెలుసుకుంటూ తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉండారు యత్నశిలాహా అంటే వాళ్ళు ప్రవేశిస్తూ ఉండారు అంతే లేదు యతయహా విశంతి యాతి గచ్చతి ఇది కాబట్టి ఏదైతే మనం ఊహిస్తూ ఏది కావాలి అని నేను అనుకుంటున్నానో అది నేను అయ్యే ఉన్నాను నేను అది అయ్యే ఉన్నాను కాని అది అయి నాకు తెలియదు ఇది ప్రాబ్లం తెలియని తెలుసుకోవాలి ఇదే జ్ఞానం జ్ఞానాత్ మొక్ష ఇది దీనివల్లనే నాకు మోక్షం కలుగుతుంది దీనికి సంబంధించిన జ్ఞానం ఏదైతే మన దగ్గరే ఉండి మనకు అర్థం కాకుండా ఉందో దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందిస్తూ పోతున్నాడు నాతో కాబట్టి నకర్మణ న త్యాగేనైకే అమృతత్వ మనసు పరేణ నిహితం గుహాయాం విభ్రాజతే విశంతి దాంట్లో ప్రవేశించడం అనేటువంటిది జరుగుతుంది తానుగానే తాను తానుగానే తెలుసుకునేటువంటి అవకాశం ఉంది తానెవరో తనకు తెలిసి వస్తే ఈ ప్రపంచంలో ఏది తనకన్నా అన్యంగా లేదు అనేది కూడా తెలిసి ఇది కేవలం ప్రాపంచికమైనటువంటి సుఖము కాదు సుఖము లేని సుఖం లేనప్పుడు కలిగే దుఃఖము కాదు దుఃఖం తెలియనటువంటి అయోమయ స్థితి కాదు పరేణ నాకం కేవలం సచిదానంద స్వరూపం जाभ्य पिपाता मगेण मही महिष गो ब्राह्मणे शुभमस्तु लोका निमस्ता सुखिनो काले वर्ष तोर्जन्य पृथिवी सशिनी దేశోవర బ్రాహ్మణ సన్ నిర్భయా పూర్ణమద పూర్ణమిర పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాభిష్య רוצ <muchas> disappointment.